కొనసాగించేసేమే ఇవాళ్ళది సశేషమైంది ముగింపు అంటే అలా కాదు ఇక అక్కడికి సందేహ నివృత్తి లక్ష్య సాధన లక్ష్య స్వరూపము యొక్క సమీపానికి మనం చేరి ఉండాలి ఆ తర్వాత లక్ష్య సిద్ధి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆ పద్ధతిలో ఈ గ్రంథాన్ని మనం అవగాహన చేసుకోవాలి ఈ ఉపకర్మ ఉపసంహారాన్ని భగవద్గీతలో భారతంలో భాగంగా ఉన్న భగవద్గీతలో భారత కథ తెలిసిన వాళ్ళకి చెప్పాల్సి వస్తే ధృతరాష్ట్రుని ప్రశ్న ఉ ఉపక్రమ శ్లోకం ఇక్కడ ఏమైందంటే ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్నతో బయలుదేరాడు ఎవరికేసాడు ఆ ప్రశ్న సంజయుడికి వేసాడు ఏమని వేసాడు ధర్ ధర్మక్షేత్రే సమవేతా సమవేత యుయుత్సవ మామకా పాండవచ్చవ హిమకువత సంజయ అని ప్రశ్నించాడు అంటే దీని అర్థమేంటి ఓ సంజయ యుద్ధ సన్నద్ధులయ్యి ధర్మక్షేత్రమైన చేరియున్న నా కుమారులను పాండుపుత్రుడును ఏమి చేసిరి ఇక్కడ మీరు గమ గమనించేట్లయితే ఆ కథ కూడా తెలియాలి కదా మనకి వ్యాసుల వారు ఒక వరం ఇచ్చారు సంజయ్కి ఆ యుద్ధంలో జరిగేదంతా కూడా అక్కడ విని ఉన్నది ఏ తేడా లేకుండా ధృతరాష్ట్రుల చెప్పాలి అటువంటి దృష్టి వ్యాసుల వారు ఇచ్చారు సంజయ్కి కాబట్టి ఆధ్యాత్మికంగా సంజయ్ అంటే ఏంటి దురదరాష్ట్రం అంటే ఏంటి వ్యాసుడు అంటే ఏమిటి అవి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ వాడి ప్రశ్న ఏంటంటే కురు సామ్రాజ్యము ఒకటిగా ఉన్నప్పుడు పాండవులు కూడా వారసులే కాబట్టి కౌరవులు పాండవులు రెండు మాటలు చెప్తున్నాం కానీ పాండవులు కూడా కౌరవులే పాండవులు కూడా కురువంశం వాళ్ళే మరి ప్రత్యేకంగా పాండవులని ఎందుకు అన్నారు మరి పాండవులు అన్నప్పుడు ద్రా ద్రాష్ట్ర ధృత కదా ధార్త రాష్ట్రులు అనాలి కౌరవులు అందరినీ అనాలి పాండవులని పాండురాజు కుమారుడు కాబట్టి పాండవులు అన్నారు కానీ వాళ్ళని కౌరవులని వీళ్ళని పాండవులు అంటే ఉద్దేశం ఏంటి వాళ్ళు కురు కురు అంటే కర్మ కర్మ చేసేటువంటిది ఏంతోనంటే అన్నమయ్య కోసం పనిముట్టుదా అన్నమయ కోశమే నేను అన్నప్పుడు అది కర్మ అవుతుంది మరి పాండవులు కూడా కోశంతోనే ఉన్నారు అయితే పాండవుల లక్ష్యం వేరే ఉంది మోక్షం కౌరుల లక్ష్యం వేరే ఉంది అన్నమయ కోశానికే తృప్తి కలగాలి అన్నమయ కోశానికి జయం కలగాలి అన్నమైకోశంతో తాదాజ్యత ఉన్నటువంటి మనస్సు ఆ మనోరాజ్యంలోనే వాళ్ళకి గెలుపు కావాలి ఇక్కడ ఉన్న తేడాది వీళ్ళ గెలుపు మనోరాజ్యంలో గెలుపు పాండవుల గెలుపు ఆత్మసామ్రాజ్యంలో గెలుపు ఆత్మ సామ్రాజ్యంలో చేరటమే వాళ్ళ గెలుపు వీళ్ళు మనోరాజ్యంలో గెలిచి తృప్తి వీళ్ళ గెలుపు కాబట్టి దానికి తగినట్టుగా ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి భారత రాష్ట్రాల అందరికీ కూడా పేర్లు పెట్టడం జరుగుతుంది అందుకని ఇక్కడ ఇద్దరు సమానమైన ధృతరాష్ట్రులు ఏం చేస్తున్నాడంటే పాండవులు కురుక్షేత్రమునికి చేరిగిన నా కుమారులు పాండుపుత్రులు విభజన చేసేసాడు అక్కడ పాండుపుత్రులు వేరు తన కుమారులు వేరు అని అక్కడ విభజన చేశాడు విభజన చేయటం ద్వారా ఆ విభజన ఉంటుంది అక్కడ ప్రశ్నకి మూలం ఆ విభజనే ప్రశ్నకి మూలం మరి చివరికి వచ్చేసరికి ఈ ముగింపు శ్లోకం ఏమని చెప్తుంది అక్కడ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రధో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమా అంటే యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును గాంధీవ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడును కలిసి ఉన్న చోట సంపదలు సర్వ విజయములు సకల ఐశ్వర్యములను సుస్థిరమై నీతియుండును అని నా నిశ్చితాభిప్రాయమని సంజయుడు ముగింపుగా చెప్పాడు అంటే ఏంటక్కడ ఎవరు ఓడారో ఎవరు గెలిచారని చెప్పాడా పాండవులు కౌరవులు విషయం చెప్పాడా అదేం చెప్పలా యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణు కృష్ణ భగవానుడు యోగీశ్వరుడు అంటే తన భక్తుణ్ణి తనలోకి ఐక్యత చేసుకోగలిగినటువంటి వాడు మామూలుగా అభ్యాసం చేసినప్పుడు యోగి యోగీశ్వరుడు ఎవరంటే ఒక అభ్యాస యోగిని తనలోకి మమేకం చేసుకోగలిగిన యోగీశ్వరుడు ఇక్కడ కృష్ణ భగవానుడు యోగీశ్వరుడు అయినప్పుడు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు అంటే గాండివం అనేటువంటి ధనస్సును పట్టుకున్నటువంటి అర్జునుడిని తనలోకి మమేకం చేసుకున్నాడు కాబట్టి కృష్ణ భగవానులకు మామేకం చేసుకోవడం అంటే మోక్షమే కదా మరి మోక్షం